नरक इधि अलाह शिष अलू विश्वसने वो अल्लाह आदेश आयन को अविधेयता चूपत आये पंपी सत्यधर्मा की व्यतिरक जीवं निवासस्थलम मरणा जीवित घटा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 ఆ దైవదూతలు ఎంతటి బలమైన వారు ఆ దైవదూతలు ఎంత పొడవైన వారు అల్లాహో అక్బరం ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మరొక హదీసులో తెలిపారు అల్లా యొక్క అర్ష్ సింహాసనాన్ని ఎత్తుకొని ఉన్న దైవ ఒక దూతతో మాట్లాడే అనుమతి నాకు లభించింది ఉదినలి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 ఆ నరకవాసి ఒక్కొక్క నరకవాసిని ఎంత లావుగా ఎంత పెద్దగా అందులో చేయడం జరుగుతుందంటే నరకవాసి యొక్క ఈ చెవి చివరి భాగం నుండి ఈ భుజము వరకు డెబ్బై సంవత్సరాల ప్రయాణం చేసే దూరం ఈ చెవి భాగం నుండి ఈ భుజం వరకు ఉంటుంది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 ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు సహీ ముస్లింలోని హీఫ్ హజరత్ అబూ హురేరాయ్య అల్లాహోతలను తెలిపారు మేము ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వెంట ఉన్నాము ఒక శబ్దం వింటాము ఒక శబ్దం వింటాము అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఈ శబ్దం ఏమిటి అని మమ్మల్ని ప్రశ్నిస్తారు మేము అంటాము అల్లాహకు బాగా తెలుసు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 తీసుకువెళ్ళడం జరుగుతుంది వారు నరకం నరకానికి దగ్గరగా వచ్చినప్పుడు దాని ద్వారాలు తెరిచి ఉంటాయి యత్లూన আলাইకుం ఆయాతి రబ్బికుం వయూందిరునకుం లికా యౌమికుం హదా వారు నరకం వద్దకు వచ్చినప్పుడు దాని ద్వారాలు తిరిచి ఉంటాయి అకడ కాపలాదారులు వారిని అడుగుతారు మీ మధ్యలో మీ వద్దకు ప్రవక్తలు రాలేదా మీ వద్దకు అల్లా యొక్క సందేశాని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 అలంకు నదీర్ అందులో ఒకటేనుకొక ఒకటి వర్గాలు సైన్యాలు నరకంలో వేయబడినప్పుడు అక్కడ ఆ కాపల దారులు అడుగుతారు అలంయ్య అతికుమ్ నదీర్ మిమ్మల్ని ఈ నుండి హెచ్చరించే వారు ఎవరు రాలేదా ఈరోజు మీరు కూడా ఈ హెచ్చరికలు వింటున్నారు ప్రళయ దినాన ఆ నరక కాపలదారులు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 సూరత్ హరీంలో తెలియపరిచాడు యామను ఓ విశ్వాసులారా మీరు స్వయంగా మిమ్మల్ని మరియు మీ సంతానాన్ని నరకాగిని నుండి కాపాడుకోండి ఓ కూదు హాసు అల్హజారా ఆ నరకానికి ఇంధనం ప్రజలు మరియు రాళ్ళు عليها ملائكة غلاغ شداد آنرکم پئی دائی ودوتن انترو جالا کتنلو مریو بلمين مارو کتنلو انتے وارلو یلانتی مردوتو منے دی دیا داکشنیالو انیتی وی اندوو اگری پتلا اتدو نرکانی کی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 कापलदार उप संख्य केवलम अल्लाजुनूदी का अल्लाह सैन्य संख्या केवलम अल्लाप इंका नरका संबंधी मरे भयंकर इन शा अल्लाई भाग में तू उमु జజాక ముల్లాహుఖైరా అల్లాహనందరినీ కూడా నరక శిక్షల నుండి కాపాడుగాక నరకంలో ప్రవేశించడం నుండి అల్లా తాను మనల్ని రక్షించుగాక నరకం నుండి దూరం ఉండడానికి ఏ విశ్వాసం సత్కార్యాలు అవసరమో అవి చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక జజాకు ముల్లాహుఖైరా అస్సలం అయికు వరహతుల వబరకతూ